ఓకే స్టార్ట్ చేద్దాం ప్రార్థన కళ్ళు మూసుకుందాం కృపామైడా పరిశుద్ధుడా సర్వసత్య సంపూర్ణుడా సర్వలోకానికి న్యాయాధిపతి పైన మా ఏసయ్య కృపగల తండ్రి నీకు వాత్సల్యం బట్టి ప్రేమను బట్టి ప్రభ మీకు వేలాది వేల వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి సాయంత్రకాల సమయం అందు ఈ రీతిగా మేము కూడుకుంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభ జ్ఞాపకం చేసుకుంటకు మేము ఏ పాటి వారమనైనా అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభాని యొక్క ప్రేమను విలువ నాయన తండ్రి విలువ నా ఆ ప్రేమను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం మహాగనుడవు మహోన్నతుడు ప్రభా నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని వేవేల దూతల చేత పోగడబడుతూ ప్రభాన తండ్రి ఆకాశం మహాకాశంల పైన ఆశీనుడు అయిన ఎస్ఐయా నీకే వందనాలు స్తులు స్తోతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభ రానైన బిడ్డలందరి నడిపించండి ప్రభా ఈ దిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మీరు మాట్లాడినై ఉంటుండగా మేము వినుటకు ప్రభ వినగలిగే మనస్సుని గ్రహించగలిగే మనస్సును దయచేయండి నా ప్రభా మాయక యొక్క మనోనేతములను వెలిగించి నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభా సత్యములను చూచుటకు ప్రభావం మమ్మల్ని నడిపించండి ప్రభావం మమ్మల్ని ఆయతపరచండి సిద్ధపరచండి ప్రభాన తండ్రి నీకు కృపులో ప్రభ నీకు పాద సన్నిధుల మేము చేరుటకు ప్రభ ఇచ్చినటువంటి సమయం కొరకు మరొకసారి నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం నా నా విమోచకుడవు ప్రభను రక్షకుడవు నా పోషకుడవు నా ప్రభనను కాపాడువాడవు నిత్యము నిలిచి సియోను కొండవలే నాకు ఆదరణకర్తవై ఉన్నయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభ మా కొండ మా కోట మా ఆశ్రయ దుర్గం నీవై ఉన్నావు నీకు వందనాలయ్యా ప్రభ మాకు ఎన్ని బాధలున్నా ఏ రీతిగా మేము ప్రభా సాతానం ఎదుర్కొంటున్నా కూడా ప్రభ నీ యొక్క కృపను బట్టి నా తండ్రి మీరు ఇచ్చిన బలంను బట్టి ప్రభ మీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టే మేము జయించగలుగుతున్నాం ప్రభ ఇది నీక కేవలం నీ కృప మాత్రమే నాయనా మా సొంత తలంపులు కానీ సొంత బలం కానీ ఏది లేదు ప్రభ నిమిత్త మాత్రమే నాయన వట్టి చేతులతో మీ యొక్క మమ్మల్ని నింపండి మా దిన ఆహారం మీరు దయచేయమని ఏసయ శక్తి పరిణామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ పడక ప్రైజ్ సియోను పాటలు సంతోషమోగా పాడుచు సీయోను వెళుదము సియోను పాటలు సంతోషమోగా పాడుచు సీయోను వెళ్ళుదము లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్ చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలే నీ లోకమునందు కొంత కాలం బెన్ను శ్రమలు పొందవలే నీ లోకమునందు కొంత కాలం బెన్ను శ్రమలు సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళుదము ఐ విడచి విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో ఐ గుప్తును విడచినట్టి నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానుపై నిలుపుడీ నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానుపై నిలుపుడీ సియోను పాటలు సంతోషముగా పాడుచు ీయోను వెళ్ళుదము మారాను పోలిన చేదైన సలముల ద్వారా పోవలసి ఉన్నానేమి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి నీరక్షకుండగు నడుపును మారని తనదు మాటనో నీరక్షకుండగు వేసినడుపును మారని తనదు మాటనమో సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము నంద మగుపరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు ను ఆనంద మగుపరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభుయేసుకుజై సియోను గీతము సొంపుగా కలసి పాడేదము జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను velludamu praise lord deva ninne ne koniyaadene nan deva ninne koniyaadene nan deva nike deva nike na stuti paaredan ీకే నస్తు పాడేదన్ దేవాని నేను కొనియాడేదన్ దావాని కొనియాడేదేవానికే దేవానికే నాస్ పాడేదన్ దేవానికే నాస్ పాడేదన్ నన్ను పుట్టించావు బ్రతికించా పోషిస్తున్నావు కన్నా తల్లి కన్నా మిన్నాగా లాలిస్తున్నావు నన్ను పుట్టించావు బ్రతికించావు పోషిస్తున్నావు కన్నా తల్లి కన్నా మిన్నాగా లాలిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను రక్షిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను రక్షిస్తున్నావు మహోనతుడా నీకే స్తోత్రము మహోనతుడా నీకే స్తోత్రము మహాగనుడా మహాగనుడా నీకే వందనం మహాగనుడా నీకే వందనం దేవాని నేను కొనియాడేదన్న devaninne <Sings> e koniyare dan devanike devanike na stuti paredan devanike na stuti paredan ఆపత్కాల మందు నీవు నాకు ఉత్తరమిచ్చావు అన్ని వేల ఎందు చేయి పట్టి నడిపిస్తున్నావు ఆపత్కాల నీవు నాకు ఉత్తరమిచ్చావు అన్ని వేళలయందు చేయి పట్టి నడిపిస్తున్నావు అంతులే నీ ప్రేమ నాపై చూపిస్తున్నావు అంతులే నీ ప్రేమ నాపై చూపిస్తున్నావు మహోనతుడా నీకే స్తోత్రము మహోనతుడా నీకే స్తోత్రము డానికే వందనం మహాగనురానికే వందనం దేవాని నేనే కొనియాడేదన్ దేవాని నేనే కొనియాడేదన్ దేవానికే దేవానికే నాస్తుంది పాడేదన్ దేవానికే నాస్తుంది పాడేదన్ రుంగి వేల వేలలయందు నన్ను బలపరిచావు బెంగా కాలాలందు నన్ను ఆదరించావు రుంగియున్న వేళలయందునన్ బలపరిచావు బింగ పడిన కాలాలందునన్ ఆదరించావు దుఃఖ బాదాలను నాకు దూరం చేసావు దుఃఖ బాధాలను నాకు దూరం చేశావు మహోనతుడా నీకే స్తోత్రము మహోనతుడా నీకే స్తోత్రము మహాగనుడానికే వందనం మహాగనుడానికే వందనం దీవాని నేనే కొనియాడేదన్ నేనే కొనియాడేదేవాడేదేవాస్తు ప్రేజ్ రాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ వాక్యం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుల కరణమైన కృపా కనికరం కలిగిన రాజా ఆయన నీవే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో నువ్వు అక్కడ వే ప్రభువా మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినాను ప్రభావ మమ్మలను మీ అపారమైన ప్రేమ చేత కాచి కాపాడి మీ కృపతో భద్రపరిచి ప్రభు మమ్మలను సజీవ లెక్కలో వచ్చినందుకు స్థుతులు స్తోత్రాల కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు రాత్రికాల సమయంలో ప్రభావ మాతో మీరు వాక్యం మాట్లాడమని ప్రభా మేము ఏ విధంగా నడుచుకోవాలో మా హృదయాల్లో భద్రపరుచుకునేందుకు నైనా మీ కృప చూపి మీ యొక్క ఆత్మీయమైన మీ సత్యమైన వాకులను మా హృదయాలు భద్రపరచుకునేటకు మీ ఆత్మ నాటింపు దయచేయమని ప్రభావం స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవుడు కొన్ని దినముల గురించి మనకు జ్ఞాపకం కొన్ని దినములు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ దినాలలో మీరు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రాసి పెట్టాడు అందుకనే మరి ఆ దినాలు ఈ దినాలకు మొదటి దినాలకు ఏ విధమైన వ్యత్యాసం ఉంది అంటే మరి మనుషులు ఏ విధంగా నడబడింటి మనిషి దేవునికి లోబడుతున్నారా లేదా మనం ఏ దినాల్లో ఉన్నాం మరి మంచి దినాలలో ఉన్నామా దేవునికి అనుకూలమైన నడవడి నడుస్తూ మంచి రోజులలో మనం ఉన్నామా అని మనం తెలుసుకోవడానికి కొన్ని దినాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మరి అది ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము పదిహేనో వచ్చంలో మాట్లాడుతున్నాడు దేవుడు మనము ఏ దినాల్లో ఉన్నాము అనే విషయంలో మాట్లాడుతున్నాడు చదువుకుందాము చెప్పేసిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనము మరి మాట్లాడదాం దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనిద్దాం దినములు చెడ్డవి గనక దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని అంటు మరి లోకములో మరి ఎటు చూసినా కూడా దినాలు చెడ్డవి అన్నకాడికి వచ్చిందంటే మనుషులు ఎంత చెడి ఉంటారు వాళ్ళ మనసుని ఎంత చెడిపోయి ఉంటుంది వాళ్ళ ఆశలు వాళ్ళ తత్వాలు వాళ్ళ నడవడి మనుషులది ఎంత హీన స్థితిలో దిగజారిపోయి ఉంటారు దినములు చెడ్డవి అంటు ఎందుకంటే మనుషులతో పాటు దినాలను పోలుస్తున్నాడు దేవుడు మనుషులే చెడిపోయారు కానీ దినాలు ఆయన చేసినాయి కానీ మరి మనుషులు దాన్ని ఇచ్చిన్నముగా వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు ఈ దినాల గురించి మొదటనే రాసిపెట్టి దినములు చెడ్డవి గనక మీరు మరి గురించి చెప్తున్నాడో మనం గమనించుకోవాలి మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వడే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నడే అంటూ మనము ఏ విధంగా ఉండాలా సమయమును పోనీయద్దు దేవుడిచ్చిన సమయము ఏ క్షణమో మనకు తెలియదు అందుకనే మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేర్చుకును అజ్ఞానుల వలె ఉండకూడదు దేవుని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటున్నారు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు మరి ఇవి దేవుని మాటలు కాబట్టి మరి ఇంకొరు చెప్పినా వేరే ఇంకొరు చెప్పినా కానీ ఇది దేవుని వాక్యమే కాబట్టి మనం అంగీకరించాలి ఇది సత్యమును మనం గమనించాలి ఎందుకంటే ఇది ఎన్ని వారులో విన్న వాక్యమే కానీ ఏ టైంలో దేవుడు ఎవరితో ఎవరి మాటతో ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు వారు మనసు కలగడానికి అందుకని దేవుడు ఇది మన అందరికీ వర్తించే మరి మాటగా ఈ దినముల గురించి దేవుడు మాట్లాడుతుంది అందుకనే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అంటున్నారు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని మరి ఆయన చిత్తాన్ని ఎవరు చేస్తున్నారు మనము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా ఇందు నిమిత్తం అంటుండడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో అంటున్నాడు మనం అవివేకముగా ఎందుకు ఉండాలి తీస్తున్నాము కొని ఉండకూడదు చిత్తం ఏమిటో గ్రహించుకోండి అంటున్నాడు ప్రభు ఒక చిత్తం ఏమిటో గ్రహించుకొను మరియు మద్యముతో మత్తులై ఉండకూడి మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్యాపారము కలదు ఎందుకంటే మత్తు అంటే ఈ యొక్క మత్తుపానీయమే కాకుండా డబ్బు మత్తు కావచ్చు మనుషులకు ఆస్తిల మత్తు కావచ్చు ఎన్నో విధాలుగా మత్తులో ఉన్న మనుషులు ఆ మత్తులోకి వెళ్ళి తేలుకోవాలంటే దానిలో మత్తులే ఉండకూడి అంటున్నాడు తాగితేనే మత్తు కాదు మనిషికి డబ్బుతో కూడా మత్తు వస్తుంది అందుకని మద్యముతో మత్తులై ఉండకుడి మద్యం లాంటి తట్టు తిరగకండి మద్యముతో మత్తులై ఉండకుడు అంటే మరి అలాంటి బోధ కూడా ఉన్నది అది మద్యంతో సమానంగా ఉన్నది దానికి దానిలో దుర్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు అంట మనము పరిశుధాత్మను కలిగి ఆత్మపూర్లై ఉండు ఒకరినొప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందులి భయముతో ఒకడినొకడు లోబడి ఇండు ఎందుకంటే అయితే ఆత్మపూర్ణుల యుడుడి ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోటి ఆయనను స్తించాలంటారు ఎవరో ఒకరినొకరము అందరము కలిసి దేవిని స్థుతించాలి అని ఇక్కడ హెచ్చరిస్తున్నారు పాట పాటలతోటి ఏమంటుండు పాట పాటలతో హెచ్చరించుతూ మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన పేరిట మస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడంట మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించు తీస్తున్నదని భయముతో ఒకరినొకడు లోబడి ఉంటుందంటున్నాడు మరి మనము ఒకరి మాట ఒకరు వినేవారుగా మనం ఉండాల ఎందుకంటే ఇది దేవుని మాటలు కాబట్టి ఇది ఒకరు సొంతంగా చెప్పే మాటలు ఏమాత్రమో ఉండవు ఎందుకంటే ఈ దినములు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దినముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనియొద్దు అంటున్నారు సద్వినియోగం చేసుకోండి నేను ఇచ్చిన సమయం చాలా తక్కువ నేను ఎప్పుడొచ్చేది తెలియదు అంటున్నాడు దేవుడు అందుకని ఆ దినముల గురించి మాట్లాడుతున్నాడు అదే కులశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారో వచనము కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం కాబట్టి అన్నపానవుల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అంటున్నాడు కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస మరియు విశ్రాంతి దినము అనువాటి విషయంలో ఎట్లుండాలంట మనము విశ్రాంతి దినము అనువాటి విషయములలో అమావాస విశ్రాంతి దినము అనువాటి విషయములలో నైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఈ ఎవడు తీర్పు తీర్చనీకి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే క్రీస్తు కలిగిన మనము మరి ఒక క్రీస్తు మనం మనలో వలన క్రీస్తును దూషించినట్టే కదా అందుకని ఆయనను ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే యువనికి మీరు తీర్పు తీసిన అవకాశం ఇయకుడి అంటుడు ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది మీరు అది వెత్తకండి అంటున్నాడు ఒకరిని తీర్పు తీసిన అవకాశం మనం ఎందుకు దేవదూపు దేవదూతలకు తీర్పు తీర్చే అధికారము మనుషులకు ఇచ్చిన దేవుడు మనం మనిషిని మనిషి తీర్పు తీర్చుకునే విధానంగా మనము నడవద్దు అంటుంది ఎందుకంటే మనం క్రీస్తులు పోలు నడుచుకోవాలని ఇతడు అన్యు కూడా మనకు తీర్పు తీర్చడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు అంటుంది ఇవి ఏమై ఉన్నాయంటే ఇవి రాబోయే వాటి ఛాయే ఇది ఒక అంతే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది అది కనుగొనండి అంటున్నాడు క్రీస్తులో ఉన్నది ఆయన విజస్వరూపము క్రీస్తులో ఉన్నదని చెప్తున్నాడు అతి వినయశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూడ్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక తిరస్సును అత్తుకొని హత్తుకు నిన్న వాడెవడును మీ బహుమానమును అపహరించని యకుడి మరి క్రీస్తు నిజస్వరూపము క్రీస్తులోనే ఉంది కాబట్టి మరి శరీర సంబంధమైన మనస్సు మన మనలో ఉంటే ఉప్పొంగుతుందంట ఆ ఉప్పొంగకుండా అలాంటిది మనలో ఉండకుండా దాన్ని తీసివేసుకొని ఆ బహుమానము దేవుడిచ్చి బహుమానాన్ని ఎవడు అపహరించకుండా మన శరీర మనము కాపాడుకోవాలి ఆ శిరస్సు మూలముగా తర్వ శరీరము కీళ్ళ చేతను మరియు నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది ఇది దేవుని వలన ఒక దినమున ఆయన మనల్ని చేసిన దినము ఇది దేవుని వలనే అభివృద్ధి పొందుతున్నది మీరు ఇష్టతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిన చేత పట్టుకొనవద్దు వాటిని పట్టుకొనవద్దు అని అంటున్నాడు మళ్ళా రుచి చూడవద్దు మూటకూడదు అను వీధులకు మీరు లోబడనేలా ఇవన్నీ ఒక ఆచారంగా మీరు ఎందుకు పెట్టుకుంటారని మరి మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే మాట మీరు అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవి అవసరం లేనియే కదా అంటున్నాడు కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన ప్రేమను ఆయన ఆత్మ మనలో ఉంటే ఏ విధంగా నడుచుకోవాలి అనే విధానంలో మాట్లాడుతున్నాడు దేవుడు అది తిసులో రాసిన పత్రికలో ఐదో అధ్యాయము పన్నెండో వచ్చినము తెసులోనికి రాసిన పత్రిక ఒకటో ఒకటో తిసలి రాసిన పత్రిక ఐదు పన్నెండు సహోదరులార మీరు ప్రయాసపడుచు ప్రభు నందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వానికి బుద్ధి చెప్పు మన్నన చేసి అంటుంది సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభు నందు మీకు పైవారై ఉన్నప్పుడు మీకు బుద్ధి చెప్పు మన్నన చేసి అంట వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవరనని వేడుకొని చున్నాము ఎందుకంటే మనకు ఉపదేశేసి ఉపదేశించే వారికి మనకు మంచి చేసే వారికి వారిని మన్నన చేసి ప్రేమతో ఘనముగా ఎంచాలంట నేను వేడుకుంటున్నాను మీరు అట్లా చేయని చేయను పౌలు గారు మరియు ఒకటితోనొకడు సమాధానముగా ఉండు అంటే మనం ఏ దినాల్లో ఉన్నాము సమాధానము మనుషుల్లో సమాధానం తీస్తూ ఉండి కూడా సమాధానం లేని దినాల్లో మనం ఉన్నామని మరిచిపోతున్నాం కానీ సమాధానము క్రైస్తవుల్లోనే కనబడటం అందుకని మీరు సమాధానంగా ఉండండి అని అంటున్నాడు సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అంటుండడం మేము మీకు చెప్పిన సంగతి ఏమిటి మీకు మేము బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు అంటు వారు ఎవరన్నా స్తు విషయంలో అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అంటు ఒకవేళ ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి అంటుండే బలహీనులకు ఊతనీయుడి బలహీనమైన వారిని బలపరచాలి మరి ఏ విధంగా అయినా కృంగిపోతుంటే లేవనెత్తేటట్లుగా మనము దేవుని యుద్ధకు నడిపేయాలి ఎందుకంటే బలహీనులకు ఊతనీయుడి అంటుంది అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారుడి అంటుంది అందరి ఏడల దీర్ఘశాంతము గలవారైండు ఎవడును కీడునకు ప్రతిక్యుడు ఎవనకైనాను చేయకుండా చూసుకొనుడి ఎందుకంటే నిన్ను వల్ల నీ ప్రేమించుడి అనే ఆజ్ఞకు ఇది ధీటుగా ఉంటది ఎందుకంటే కీడుకు ప్రతిక్యుడు ఎవనికైనాను చేయకుండా ఎవడైనాను చేయకుండా చూసుకోనుడి అంటున్నాను మీరు ఒకని ఏడల ఒకడును మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించాలనట మనం మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలనట మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అంటు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి అంటున్నాడు ఎడ ప్రార్థన చేయుడి ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటున్నాయి ప్రతి విషయము బాధ కష్టము దుఃఖము కన్నీరు సంతోషము సమాధానము ఏదైనా సరే కృతజ్ఞతా స్తుతులు మనుషులకు కనిపించకుండా మన హృదయంలో దేవునికి చెల్లిస్తూనే ఉండాలి స్తోత్రం ఈ విషయంలో సాయం చేశావు ప్రభావం ఆ కీడు వచ్చింది ప్రభావం అనేది మా మంచికే కావచ్చు మీకు స్తోత్రం ఇది మేలున్నప్పుడే దేవునికి స్థుతులు చెల్లించడం గొప్పతనం కాదు కానీ ప్రతి విషయంలో అంటున్నారు కదా ప్రతి విషయం అందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగా చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవిని చిత్తము ఇది దేవుని చిత్తమై ఉంది అంటున్నారు మనం ఏ విధంగా ఉండాలా ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉండాల అందుకని ఆయన మరి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా ఉండాలని అంటున్నాడు మనం ఏ ఉన్నామంటే దినములు చెడ్డవి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా సమయాన్ని పూర్ణియొద్దని చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు వాక్యం మనం విన్నా కానీ మరి మరీ మరీ హెచ్చరిస్తూ ఉంటాడు అందుకని మరి రెండో తొమ్మిదికి పత్రిక మూడో అధ్యాయము రెండవ తిమూతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం అంత్య దినములలో అపాయక అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటు ఈ దినాలలో మనం ఉన్నాం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్న వచ్చు వచ్చునని తెలుసుకొనుము ఇది అంత్య దినాలుగా మనము గమనిస్తున్నాం ఎందుకంటే ప్రేమలు అనేకులలో చల్లారిపోయినాయి అన్న అక్క చెల్లి తమ్ముడు అమ్మా ఇలాంటి ప్రేమలేం లేవు మనుషులు జీవిస్తున్నారు కానీ వారు సమాధులతో సమానం చున్నం కొట్టిన సమాధులు కదా నటన జీవితాలు ఆ నటన జీవితానికి వీళ్ళు అలవాటు క్రైస్తవులు కూడా నటన నటన అంత నటన నటిస్తారు చాలా వరకు ఆ జీవితాన్ని మనం వదులుకోవాలి మనలో అలాంటి ఆలోచన కూడా రాకుండా దూరపరుచుకోవాలి ఎందుకంటే దినములు ఇవి చెడ్డగా ఉన్నాయి అంత్య దినములలో ఉన్నాం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చు తెలుసుకునుము అంటుంది ఇంకా మనం తెలుసుకున్న వారిగా ఉందామా తెలుసుకొని ఉన్నాం మళ్ళీ ఇంకెంతవరకు తెలుసుకొని ఉంటాం ఈ పదే పదే హెచ్చరిస్తుండే ఈ మాటలు దేవుడు కాలములు ఏ కాలములు అపాయకరమైన కాలములు వచ్చినావని వస్తుందని తెలుసుకోను ఎలయనగా మనుషులు ఏ విధంగా ఉండరాడా ఇక్కడ చూపిస్తుండే అందుకని ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు స్వార్థ ప్రియులు ఎవరి స్వార్థం వారికి ఎవరి స్వార్థం వారికి ఇప్పుడేమో ఆయన బలహీనులకు ఊతనీయుడు అంట ఇక్కడ స్వార్థం చూపిస్తున్న మనుషులు ఏ విధంగా ఉన్నారని ఎల మనుషులు స్వార్థ ప్రియులు బింకములాడవారు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడవారు అహంకారులు అంటారు వీళ్ళు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు మనము తల్లిదండ్రులను సన్మానించము అని మనకు పరిశుద్ధ గ్రంథం చలవిస్తుంటే వీళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు ఈ వాక్యం క్రైస్తవులకే అన్ని ఎందుకంటే వాళ్ళు నమ్మితే వింటారు నమ్మాలంటే మనం స్వార్థ ప్రకటించాలి మనం స్వార్థ ప్రకటించం వాళ్ళు నమ్మరు కానీ నమ్మిన మనమైనా ఇవి పాటించాలి ఇవి పాటించకపోతే ఎక్కడున్నాం మనము ఈ ఉన్నాం స్వార్థ మనం మనలో స్వార్థం లేకపోతే మనం అందరికీ స్వార్థ ప్రకటిస్తాం అందుకనే స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని ఇన్ని రూపిస్తున్న మనలో దేవుడు అపవిత్రులు అంట అనురాగ రైతులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు అబ్బా అన్నిలకు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయలే కానీ మనకు మంచి మంచి టైటిల్ చేసిన దేవుడు క్రూరులు పజ్జన దేశులు ద్రోహులు మూర్పులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు తాలే ఆర్డర్ కొడితే ఇంటికి రావాలి తిండి ఆ రకంగా తయారైన కాయిస్తూ కొను కొడితే ఇంటికి రావాల ప్రతిదీ ఇంటి సుఖానుభవము అనుభవిస్తున్నారంట ఎవరికంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించు ఆశ్రయించని వారై వారునై ఎందురు మరి పైకి భక్తి గల వారి వలె ఉండియో ఎట్లా కనిపిస్తున్నట దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు ఇటు వారికి విముక్కుడవండు వారిని తిమోతి తోటి మాట్లాడుతుడు పరిశుద్ధ దేవుని మాటలు అయినా పౌలు ఇటు వారికి నువ్వు విముకుడవై ఉండు నువ్వు ఈ విధంగా ఉన్నాను మనుషులు లోకంలో ఈ దినములు ఇట్లున్నాయి వీరికి నువ్వు విముకుడవై ఉండుము అంటుడు మరి ఆయన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నను సత్య విషయమైన పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండల్లో చొచ్చి వారిని చిరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు ఎన్నే ఎంబ్రే అనే వారు ఉన్నారు ఇలాంటి వారు లోకంలో చాలా జాగ్రత్త మాట్లాడుతున్నమాట అని వారు ఉన్నారంట మోసేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు అలా మోసేను అప్పుడు ఎదిరించినట మోసేను వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటారు సత్యమును ఎదిరించురు వాళ్ళు అయినను వారి అవివేక అవివేకం ఇలాగా చేటబడునో అలాగే వీరు కూడా అందరికీ చేటబడదు గనక వీరు ఇక ముందుకు సాగరు అంటుడు అంటే ఆగిపోతారన్నట్టు చూస్తాడు కదా ప్రభు మరి ఎంతవరకు వీడు కరెక్ట్ గా ఉంటాడు కరెక్ట్ గా ఉంటది అంతే కొన్ని రోజులు చూస్తున్నాడు వీడితోటి ఏం అవసరం లేదు వీడు నా గురించి ఏం చెప్పట్లేదు వీడికి నేను జీవితం ఇచ్చి వేస్తూ రారా బాబు అని తీసుకుంటాడు రా అంతే ఎవరినైనా అంతే ఆయనకు కావాల్సింది ఆయన చిత్తము నెరవేర్చిన వాడు ఈ లోకంలో నమ్ముకొని మరి ఉపయోగం లేదు ఎందుకంటే అయా మరి తల్లి వచ్చింది బయట ఇలా వాడరు అని ఏశ్వభు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి నా సహోదరుడు నా తండ్రి చిత్రం నా సహోదరి నా సహోదరుడు మరి మనం నెరవేరుస్తున్నామా మన సహోదరుడు మన సహోదరుమై అందుకనే ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవి మనము ఎప్పుడు కూడా సమయమును పోనీయకూడదు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు లేడు అందుకని ఎప్పుడైనాను ఆయనను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి మనం ఎప్పుడు ఆయనను ఆయనను పరిశుద్ధుడుగా ఆయన మనకు ఒక అధికారి ఎప్పుడు మనకు ఒక భయం అనేది దేవుని విషయంలో ఉండాలి వీళ్ళటం ముందుకు సాగా అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకయ ఇకోనియా లోస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించి కనుక నీకు చెప్తున్నాను అంటు ఎన్ని నువ్వు నన్ను పరీక్షించి చూసినావు నేను ఎన్ని అనుభవించిన నువ్వు చూసినవు కనుక నీతో చెప్తున్నా అంటున్నాను ఎవరితోటి తిమోతితోటి చెప్తున్నా అంటున్నాడు ఇటీ హింసలు కలిగి ఇకోనియా ఈ అంతి యొక్క ఇకోనియా లోస్త్రాలు పట్టణాలలో నాకు కలిగినట్టు హింసలు ఉపద్రవములు తెలుసుకున్న నన్ను వెంబడించి అట్టి హింసలను సహించి గాని కానీ వానన్ని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించిండు నిన్ను కూడా తప్పిస్తాడు కానీ నువ్వు ఇట ఇలాంటి వాటికి చాలా దూరముగా ఉండాలి ఇలాంటి మనసు కలిగిన వారు చాలా మంది ఉంటారు మొదటి ఏది మూడో అధ్యాయం నుంచి మొదలైతే మనుషుల గురించి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఎలాంటి వారు అనేది ఆరో వచనము వరకు ఐదో వచనం వరకు చెప్తున్నారు వాళ్ళంట దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకుంటారంట ఎక్కువగా సుఖానుభవము వాళ్ళు కోరుకుంటారంట మళ్ళా పన్నెండవ వచనంలో క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు క్రీస్తు చేసునందు భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదుర మనకి ఇంత హింస కూడా లేదు హ్యాపీగా ఉన్నాం అయినా ఇక్కడనేమో ఆయన ఎందు క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారట హింస అని ఆయన చెప్తుంది మనకు హింసనే లేదు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవదును మరి ఒకరిని మోసం చేసి మనం మోసపోతూ అంతకంతకు చెడిపోయే విధంగా ఉండకూడదు అందుకని ప్రసంగిలు అంటాడు మన నోటికి మన నోటితోటి మన శరీరానికి హానికారిగించేంత మాటలు మాట్లాడదు అందుకనే మనము ఒకరిని మోసపరచొద్దు అంతకంతగా చిడిపే విధానంగా మనము తెచ్చుకోవద్దు ఎందుకంటే మనం ఏ దినాల్లో ఉన్నాము అంతే ఉన్నాం కాబట్టి పాయకరమైన రోజుల్లో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా కలిగి ఉండాలని చెప్తున్నాడు తీసు వేస్తున్నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తి పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు కదా నువ్వు ఎరుగుదువు కదా తీమోతుంది అని చెప్తుంది తీస్తూ వేసు నన్ను ఉంచవలసిన విశ్వాసము ద్వారా లక్షణార్థమైన జ్ఞానము నీకున్నది నీకు కలిగించుటకే శక్తి గల పరిశుద్ధ లేఖనములను ఎంత శక్తి ఈ పరిశుద్ధ లేఖనాలలో తెలుసుకోమంటున్నాడు బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూడి అని తెలిసి తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలక్కడగా ఉండుము అంటుంది ఎవరి వలన నువ్వు దేవుని విషయం తెలుసుకున్నావో మేము ఎట్టి కష్టములు పడ్డము అది నువ్వు చూసినావు కాబట్టి అనుభవం నీకున్నది కాబట్టి వాటి ఎందు ఎక్కడ నేర్చుకున్నావో వాటి అంత జాగ్రత్త కలిగి ఉండుమంటున్నాడు నిలకడగా ఉండుమంటున్నాడు దైవజనుడు పదారవచనం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఏ విధంగా దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం పరిశుద్ధాత్మ యొక్క దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్తి చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదంట దేనికి ఈ శక్తి కలిగిన వాక్యము ఇది ఏ విధంగా కలిగింది దైవావేశము వలన కలిగిన ప్రతి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది మరి మనం దేన్ని పట్టుకుందాం ఈ వాక్యమే మనకు దేవుడుగా ఉంది కానీ ఏ దినములలో ఉన్నాము మనం ఏ విధంగా నడుస్తున్నాము మనుషులు లోకం ఎట్లా పోతుందో మనం నలుగురు లెక్క సరేలే మనం కూడా అందనే పోదామంటే అది రాంగ్ మనం చేతులారా మన దినాలను ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న చేసుకున్న ఉంటాం అందుకనే దేవుడు ఎప్పుడు ఏ విధంగా నేను వస్తానో నాకే తెలియదు కనుక అందుకనే అంటాడు ఆయన దొంగ వాళ్ళే వస్తాడంట అందుకనే అది నేనే రాసిన పాట అది దొంగను బోలి రానున్నావా ఎదినమో మరీ గడియో దొంగను బోలి రానున్నావా ఎదినమో మరీ గడియో అవిదేయులపై ఉగ్రత చూపుచు అవిదేయులపై ఉగ్రత చూపుచు ఆది ఉగ్రరూపుడవై మేఘములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఈ సుప్రభువా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం అందుకని దేవుడు ఎప్పుడు వచ్చింది మనకు తెలియదు అందుకంటే ఆయన అంటున్నాడు నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అది దూతలకు కూడా తెలియదంట కుమారునికి కూడా తెలియదంట ఆకాశం అందు దూతలకైనాను తెలియదు ఆయన ఏ ఒకసారి లోకమును జలముతో నాశనం చేసిండు మరి ఎప్పుడు జలముతో నేను లోకాన్ని తుడిచివేయనని నిబంధన నివాహతులు చేసిండు కానీ ఇప్పుడు కొంతమందిని ఈ కామయుకార యుక్తమైన యొక్క దినములలో ఎప్పుడంటే అది సుధమ కుమారుల పట్టణాలప్పుడు మరి ఆయన ఆ దుర్మార్గుల విషయంలో ఆ యొక్క పట్టణాలను అగ్ని మనం గమనిస్తుంది అగ్ని గంధకముల చేత మామూలుగా ఇప్పటికీ అక్కడ ఒక్క పచ్చటి మొక్క కూడా వలవలేదంట అంత పవర్ఫుల్ అగ్నిగంధకాలు కురిపించడు దేవుడు ఆకాశం నుంచి మరి ఈ దినాలలో మనము మరి కొన్ని కొన్ని వచనాలలో కొత్త నిబంధనలు ఆయన సంబోధిస్తూ మాట్లాడతాడు ఎందుకంటే ఆ అయ్యో పురాజీనాస్తాయిదా ఆ పట్టణాలు అవి మీకంటే ఓర్వదగినాయి కదా సువార్త అప్పుడు మీకు ఆ ఇప్పుడు వినట్లేదు అవిటికి ప్రకటిస్తే మీకంటే పది కొన్ని రెట్లు మేలు కదా అని అంటాడు అవి ఓర్వదగినాయి మీకంటే అవే ఓర్వదగినాయి అవే మేలు అంటున్నాడు మరి మనం ఏ దినాలలో ఉన్నామో గమనించుకోవాలి ఎందుకంటే దేవుడు ఏ విధంగా వస్తాడో అది మనకు తెలియదు ఏ దినమో ఏ గడియో దొంగ వచ్చినట్టు వస్తాడంటే దొంగ వాలి వస్తాడైతే మరి కేతులకు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయము మూడో అధ్యాయము కేతుకు రాసిన రెండవ పత్రిక కేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము చూద్దాము అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆ దినాల గురించి చెప్తున్నాడు కాబట్టి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుకోవు ఇవి మన మాటలైతే ఈ పశుద్ధ గ్రంథంలో ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదంట ఆకాశము భూమి గతించిన గానే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక సున్నా ఒక పుల్లు కూడా పోదట అందుకనే ఈ దినముల గురించి చెప్తుండే అయితే ప్రభు ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు విక్కటమైన వెన్రముతో లయమైపోవునట్టు ఇంత కఠినమైన రోజులు ఉన్నాయి ఇంత కఠినమైన దినాలు ఉన్నాయి ఇప్పుడు అవే దినాలు కావచ్చు అనేక ప్రేమములో చల్లారిపోయినాయి కాబట్టి ఆ దినాల్లో మనం ఉన్నాం ఎందుకు లేము అందుకనే మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని అని చెప్తున్నాడు అజ్ఞానుల కాక జ్ఞానుల వాళ్ళు ఉండినే అని చెప్తున్నాడు ఇక్కడమైన ఈ ఆకాశములు భూమి నా దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు వికటమైన వెండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములు కృత్యములను కాలిపోవును ప్రభువు మరి ఆ మహాదినము గురించి మాట్లాడుతున్నాడు ఇన్ని కాలిపోతాయట అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోయింది రాజ్యం మీదికి రాజ్యము భూకంపాలు కరువులు అవి సంభవిస్తూనే ఉన్నాయి ఒక్కరిని చూస్తే ఒకడు ఓర్వని దినాల్లో ఉన్నాం చెడ్డ దినాలు దినములు చెడ్డవి కనుక మనము మాత్రం సమయం కొనేద్దు ఎప్పుడు ముగిస్తాయో మన దినాలు తెలియదు అందుకనే సిద్ధపడి ఉండాలి ఇగో ఇవే గతించిపోతాయి అంటు ఎందుకంటే ఆయన మాటలు గతించిపోవు నా మాటలు గతించిపోవు అంటుంది భూమి ఆకాశములు గతించిపోయినా గాని ఇందులో ఒక సున్నా ఒక పొల్లైనను గతి తప్పిపోదా అంటు అందుకనే ఆయననే చెప్తుండం మళ్ళా ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవు పోవునని పోవునవి గనుక ఆకాశములు రగులుకొని నయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవు నట్టి దేవిని దినము రాకడకొరకు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల మనం వరే ఏ విధంగా మనం ఏ దినాలలో ఉన్నాం ఆయన దొంగ వచ్చినట్టు వస్తా అంటున్నాడు అందుకనే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు పదవచనంలో ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంట ఆయన మనం మనం జాగ్రత్తగా ఉన్నామా ఏమంటుడు ఇక్కడ ఆయన రాకడం అంట అపేక్షించు ఆశతో మనం అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెడుతున్నాం కానీ మరి కనిపెడుతున్నామా అదే దినముల ఉన్నాం ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చే తెలియదు దొంగ వలె వస్తాడు ఆయన ఆయన ఆకాశ మహాకాశములు పటదాలని దేవుడు ఆయన సమీపించరాలని తేజస్సులు వసించు అమరుడై ఉన్నాడు మరి అంత గొప్ప దేవుడు ఈ భూమి ఆకాశములను ఏ విధంగా అంతం చేస్తున్నానో అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువు దినము దొంగ వచ్చినట్లుంటుందంట అదినము కుమారునికి కూడా తెలియదంట అరణు దూతలకైనా తెలియదండి అంత సడన్ గా ఎందుకంటే ఆకాశము ఒకవైపు మెరుపు మెరిచి తూర్పున ఎట్లా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఉంటుందంట రాకడా ఆ మెరుపు ఎంత సడన్ గా వస్తుందో కను రెప్పపాటును అందుకని మనము ఏ విధంగా ఉండాలంటుండూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవాలను అంటుండ జాగ్రత్త గల కలిగి ఉండడానికి మనము ఏ విధమైన దినాలలో ఉన్నా క్రీస్తులు మరవని వారమై ప్రతి దినము కృతజ్ఞతా స్థుతులు చెల్లించి మన యజమానుడు లోకంలో ఎవడు లేడు మనకు అధికారి ఎవడు లేడు మనకు అవసరం లేదు ఎవడు రాజ్యాలు వేలేవాడు కూడా మనకు అవసరం ఆయన సన్యములకు అధిపతి అవి హో అదేవుడు ఆయన ప్రపంచ భూమి సృష్టి ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన రాజు ఆయన ఆత్మలకు అధికారి ఆయన మన ఆత్మలకు అధికారి ఆయన సకల జీవుల పోషణకర్త ఆయన ఎవడు మనకు ఆహరించేవాడు దేవుడు తప్ప మనుషుడు ఎవడు కాదు మనుషు ఎవడు నమ్మదగిన వాడు కాడు అందుకని మనం ఏ దినాల్లో ఉన్నామో అని దేవుడు హెచ్చరిస్తున్నారు మనము సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాల మరి పరిశుద్ధమైన ప్రవర్తనలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను అంటున్నాను మన అలాంటి పరిశుద్ధత కలిగి మరి భక్తి భక్తి కలిగి జాగ్రత్త గలవారమై ఉండుటకు దేవుని ప్రార్థించుకోవాలి అరుక్షరము ఆయనకు సమయాన్ని ఇవ్వాలి పొద్దున మొదటి మొదటి స్థానము ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవాలి మంచి మంచి భక్తులు ఎంతో మంది ఆయనను ఆశ్రయించి మేలు వారు చాలా మంది ఉన్నారు మనం ఎందుకు పొందుకోకూడదు మరి మేలు పొందుతు పొందుకోలేకపోతున్నాం అంటే ఆయన మరి మనం సరిగ్గా ఆశ్రయించడం లేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే విశ్వాసము నిక్రియ ధరకాను పరుస్తుంది అందుకని ఏ విధంగా ఉండాలంటే క్రీస్తును నమ్ముకున్న వారు ఆయనకు భయపడాలంతే ఎందుకంటే శరీరమును అగ్నిలో కాల్చవానికంటే నశింపజేయవానికంటే ఆత్మను శరీరమును అగ్నిలో నశింపజీవానికి భయపడవాడు మరి ఆయననే కదా ఈయన ఈయననే నిజమైన దేవుడు ఈయన దప్ప లోకంలో ఎవరు లేరు మనకు ఆయన సజీవుడు అనువాడు ఉన్నవాడు ఆయన మొదటి వాడు ఏ విధంగా ఉండమంటున్నాడు దినములు చెడ్డవి గనక మీరు ఈ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రము పరలో రాజ్యానికి అరువులు కారు ఏ విధంగా నడుచుకోవాలో కూడా చెప్తున్నాడు ఆయన మన నడవడి ఏ విధంగా ఉంది మనం గమ గమనించుకోవాలి ఎందుకంటే మనం స్టూలు బలపడడానికే ఆయన అనుక్షణము మాట్లాడిన వాక్యంతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడైనా వింటారేమో ఈ హెచ్చరిక మాటలు ఇప్పుడు వింటారేమో అని అనేకసార్లు ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎవరితోటి ఒకరితోటి ఆ మాటలతో దర్శిస్తాడు మనం గమనించుకోవాలి ఈ మాటలు ఎందుకు వచ్చినాయి అవును ఈ దినాలు ఇట్లున్నాయి చూస్తుండగా మనుషులు ఏమైపోతుంది ఇప్పుడున్న మనిషి నాలుగు రోజుల తర్వాత కలిపినట్లే ఎవరైనా మన కన్నం కూడా తిరిగే వాళ్ళైనా మన బంధువులైనా మన చుట్టాలైనా ఎవరు శాశ్వతం కాదు భూమి మీద అందుకని దేవుడు జనములు చెడ్డవి గనక ఎందుకంటే భర్త భార్య భర్తకు కాదు ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోవాల్సింది ఆయన పిలిపొచ్చినప్పుడు ఎవడు ఎవరింబడి రారు అందుకని ఎవరి ఆత్మకు వాళ్ళే ఎవరి క్రియలు వానంబడి వెళతాయి మనం చేసిన పుణ్యమైన పాపమైనా అందుకనే మనం ఏ దినాల్లో ఉన్నాం మన ప్రవర్తన ప్రవర్తన ఏ విధంగా ఉంది మనకు ఆయన మనం ఆయనకు అమిదేయులుగా ఉన్నవాళ్ళే ఇదేయులుగా ఆయన మాట వినేవారిగా మరి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గల వారై మరి అట్టి జాగ్రత్త మనం ఉన్నామా ఆయన ఏమో దొంగ వస్తా దొంగ వస్తానంటున్నాడు ఈ ఆకాశము ఈ భూమి గతించిపోయినా కానీ నా మాటలు ఏమాత్రము పొల్లైనను సున్నైనను ఓదను మాట్లాడుతున్నాను మనం మరి ఏ విధంగా మనం దేవుణ్ణి మరి ఈ దినాల్లో ఏ విధంగా ఆయనతో మన నడుచుకోవడానికి ప్రయత్నించాలో మనం ఆయనను ఏ విధంగా ప్రార్థన ద్వారా వేడుకొని ఆయన మొదట మనం ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఆయన మేము నడిచే మార్గాలు మీ చిత్తానుసారంగా ఉంటకు సహాయం దయచేయి మీ ఆత్మ నడిపింపు దయచ్చే అని ఆయనను వేడుకోవాలి ఎందుకంటే ఆయన సమస్తమునకు ఆది సంపుడు ఆయన వలనే ప్రపంచాలన్నీ నిర్మూ నిర్మాణమైనవి ఆయన ఆత్మలకు కాపరి ఆయననే ప్రధాన కాపరి మన మనిషి కాపరి అలాంటి దేవుని కలిగి ఉన్న మనం ధన్యులమని ఆయన స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం మనము ఏ దినాలలో ఉన్నాం దినాల్లో ఉన్నా కూడా మనం క్రిస్తును అంటుకొని ఉన్నామా ఎందుకంటే మనం ఈ లోక మాల్య అంటకుండా మనము పరిశుద్ధంగామైన ప్రవర్తన కలిగి ఉండాలంటే అట్లయితే మరి ఆయన రక్షించగలడు ఎందుకంటే ఈ రోజులలో మనము చూస్తున్న విధానాలు చూస్తే ఎంతో భయంకరంగా దినములు చెడ్డవి కనుక మనం సమయం పోనీయొద్దు అజ్ఞానం వల్లే ఉండొద్దు జ్ఞానుల వలె ఉండాలి మనము దేవునికి మరి దేవిని జ్ఞానం అడుగుదాం రవ్వ మరి ఇన్ని రోజులు ఒకవేళ మీ నా తండ్రి వ్యతిరేకమైన పాపం ఉందేమో అని మనం మనం పరీక్షించుకుందాం మరి ఈ దినాల్లో ఏ విధంగా ఉండాలి ప్రభావ మాకు నేర్పించండి మీ వాక్యంధారం నడిపించండి మీ ఆత్మ నడిపింపు దయచేయమని మనం అడుగుదాం మన దేవునికి ప్రార్థించుకుందాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృప మేడ దయా పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలను అయినా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి సమస్తమునకు అది సంబుధుడానికి స్తోత్రములైనా మా పట్ల మీరు చూపిన మీ కనికరమైన ప్రేమను బట్టి స్తోత్రాలను అయినా మీ అమూల్యమైన రక్తం ధర కడిగి మమ్మలను శుద్ధులుగా చేసిన దేవా స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఆయన ప్రభు మరి మేము ప్రభావ మరి మేము మృతులుగానే ఉండకుండా ప్రభు నిండి పోలినైనా మేము సజీలుగా నచ్చండి స్తుపరిచి మీకు సాక్షులుగా ఉండటకు యాభై జనాల్లో మమ్మల్ని ప్రభు నిలువ పెట్టండి ప్రభావ కావాల్సిన జ్ఞానములు దయచేయండి పరిశుద్ధతను దయచేయండి పరిశుద్ధమైన ప్రవర్తనను దయచేయండి ప్రభు అజ్ఞానం వల్లే ఉండకుండా ప్రభు ఈ దినములు చెడ్డవి అని మీరు చెప్తున్నారు ప్రభు మరి ఈ దినములలో నాయన నిన్ను స్తుతించి గనపరిచి నాయన మీ మహిమను మేము నా తండ్రి మేము చూడాల ప్రభు మీలో నా తండ్రి మేము ప్రభు మీ వెలుగును ప్రభు మాలో మేము అనేకులకు కనపరచారు అనేక ఆత్మల మేము భారం కలిగి ఉండి మీ యొద్దకు చెప్పి అనేకలను ఆయన మీ చెంతకు మేము చేసలాగిన మీ ఆత్మ మాకు దయచేయండి ఆయన మీరు దొంగ వచ్చినట్టు వస్తానంటున్నారు ప్రభు మేము జాగ్రత్త పడి ఉండటకు సహాయం అనుగ్రహించండి మా నడవడి అంతటి మా ప్రవర్తన అంతటిలో నైనా మీ అధికారాన్ని కొక్కుంటకు సహాయం అనుగ్రహించండి మా తండ్రి ఎన్ని రకాల మనుషులు ఉన్నారు అని చెప్పి చూపిస్తుంటున్నావు ప్రభా అలాంటి మనసు ఏది ఉండకుండా అందరితో సమాధానము శాంతి నెమ్మది ప్రేమ కలిగి ఉండటకు రూపచూపమని మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రభా మా హృదయాలను మేము భద్రపరుచుకొని ఈ దినములలో ఈ చెడ్డ దినాల్లో ప్రభు మేము ఉన్నా కూడా నా తండ్రి ఆయన మాకు ఎలాంటి మాలిన్యము కాపు మాలిన్యము అంటకుండా నట్లు ఆత్మ నడిపింపు నాయన మమ్మల్ని మాకు దయచేయమని ప్రభు మీకు స్థుతులు చే కృతజ్ఞత నడిపిస్తుంటున్నాం ఆయన మీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తుంటున్నాం వాక్యం ద్వారా మాట్లాడదేవా స్థుతులు చెల్లిస్తూ ప్రభు మరి మీ కృతజ్ఞతలు అర్పిస్తూ ఆయన కే ప్రభు ప్రతి ఒక్కరిని వారితో మీరు మాట్లాడండి మీ కృప వారిపై కుమరించండి అనేకులకు ప్రభు అనే తండ్రి మీ ఆదరణ దయచి ప్రభు అన్న మరి అయా మరి బాధలో ఉన్నవారిని కష్టంలో ఉన్నవారిని మీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలోనైనా మీ పరిశుద్ధమైన నామంలోనే వనెత్తి మీ సాక్షులుగా వెళ్ళబెట్టమని ప్రభు మా పొరపాట్లు మా మా నేరాలు మా వాటలలో ఏదున్న ప్రభు అతన్ని మేము ఒప్పుకుంటున్నాం మీ పాదల చెంత మమ్మల్ని మీరు రక్తం ధర అడిగి శుద్ధులుగా కృతజ్ఞతలు అర్పిస్తాం యన పరిశుద్ధ నామాన్ని ఇచ్చిస్తూ స్థుతులర్పిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామ పీరియట్ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ సిస్టర్ రైజరాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ కేబీపీఎం అలాగే అనేకులకు మరి ఆయన పరిశుద్ధమైన నామాన్ని స్తుంచే వారికి ఆయన ఆత్మ పశుధాత్మ నాడికి ఇప్పుడు దయచేయబడను కాక సదాకాలం కాక ఆమెన్ సిస్టర్ ఆమెన్ ఆమెన్ సిస్టర్ ప్రజల